శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మునబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల యాభై ఎనిమిదవ తెలుసుకున్నాం కొంతమంది ఆత్మజ్ఞానాన్ని యథాతథంగా తెలుసుకున్నప్పటికీ కూడా నిశ్చయం లేని వారై అసంతృష్టులై ఎందుకున్నారు అని శిష్యుడు ప్రశ్న చేస్తే సమ్యక్ విచార శూన్యత్వాది సమ్యక్ విచారణ చేయలేదు కాబట్టి వారికి ఆ విధమైనటువంటి అసంతుష్టి ఉంది అందుకని మరి దృఢ నిశ్చయము అద్వైత నిష్ఠ సుస్వరూప స్థితి కలగాలి అంటే నిత్య నిరంతర ఆదరణీయంగా బ్రహ్మాత్మ విచారణ చెయ్యాలి అని ఈ విధంగా చెప్పి ఇప్పుడు రెండు యాభై తొమ్మిదవ శ్లోకానికి అవతారిక ఇస్తున్నాడు ఎనభైవ అంకం చూడండి ఇతం తత్వం విచార్య తత్వజ్ఞాన ఫలం విచారయుతం తత్ ప్రతిపాదికం శృతి పఠతి ఇంత దగ్గర నుండి ఇప్పటి వరకు శ్రీ విద్యారాయణ గురుదేవులు తత్వం బాగా విచారం చేస్తూ వచ్చాడు తత్వం అంటే జీవుని యొక్క యథార్థ స్వరూపం తత్వం నామ యథార్థం తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ బ్రహ్మణ యాతాత్మం తత్వం అంటూ గీతాభాష్యంలో శంకరుల వారు చెప్తారు తత్వం అంటే బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపం దాని చక్కగా విచారిస్తూ వచ్చాడు లేదా తత్వం అనే శబ్దానికి తత్వశ్రీ మహావాక్యంలోని తత్పదం యొక్క విచారణ తత్వం పదం చక్కగా ఇంతవర దగ్గర చేసి ఆ తత్వశ్రీ మహావాక్యార్థం ఏదైతే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం చక్కగా తెలుసుకొని బ్రహ్మమే నా స్వరూపము నేనే బ్రహ్మమును అనే విధంగా ఓతపోతంగా తెలుసుకొని తత్వ నిష్ఠుడైన తర్వాత అతడు జీవన్ముక్తుడు అనబడతాడు అటువంటి జ్ఞాని పురుషుని యొక్క శేష జీవితంలో వ్యవహారం ఎలా ఉంటుంది జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అంటే తత్వజ్ఞానం యొక్క ఫలము ఏమిటి అది మనకిప్పుడు గ్రంథకర్త చక్కగా గ్రంథ సమాప్తి పర్యంతం వివరిస్తాడు ఇత్తం తత్వం విచార్య ఈ విధంగా తత్వమును అనగా యథార్థ స్వరూపమును విచారించి తద్జన్య తత్వజ్ఞాన ఫలం విచారయుతం ఆ తత్వమును విచారించుట వల్ల ఏ జ్ఞానం కలుగుతుందో విచారం చేస్తే ఏం కలుగుతుంది విచారాయితే జ్ఞానం విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం యొక్క ఫలం ఏమిటి అది ఇప్పుడు విచారిస్తున్నాడు గ్రంథకర్త తత్ ప్రతిపాదికం ఆ జ్ఞానం యొక్క ఫలమేమిటో శృతిలోనే చెప్పబడింది ఆ శృతిని ఉల్లేఖిస్తూ జ్ఞాని యొక్క శేష జీవితంలో జ్ఞానం యొక్క ఫలమేమిటి అతని వ్యవహారం ఏమిటి అదంతా ఇప్పుడు చక్కగా ప్రతిపాదిస్తూ మొట్టమొదలు జ్ఞానం యొక్క ఫలమును చెప్పినటువంటి శృతిని ఉదాహరిస్తున్నాడు శ్లోకం రెండు వందల యాభై తొమ్మిది యదా సర్వే ప్రముచ్చే కామాయ హృది శ్రీతాహ అస మర్చో అమృతోభవతి అత్ర బ్రహ్మ సమష్ణుతే ఇది శ్రోత ఫలం దృష్టం నేతి చే పూర్తి మంత్రం చదివినాను మధ్యలో ఇంకొక స్టాండ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు స్వామీజీ అనకాండే యదా సర్వే ప్రముచ్చే కామాయశ హృధి శ్రీతారణ నాలుగు నాలుగు ఏడు రామకృష్ణ వారు ఇచ్చారు కింద అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్య ఇది ఉత్తరార్థం ఉపనిషత్ మంత్రం ముముక్షువు యదా ఎప్పుడైతే అస్య హృది శ్రీత కామా సర్వే ప్రముచ్చంతే తన హృదయంలో ఉన్నటువంటి సమస్త కామనలు కోరికలు ఇచ్చలు సంపూర్ణంగా త్యజిస్తాడు వదులుతాడు అప్పుడు అదే క్షణంలో ఈ శరీరం ఉన్నప్పుడే శరీరంతోనే జీవన్ముక్తుడవుతాడు అమృతత్వాన్ని పొందుతాడు ఇంత దగ్గర నేను జన్మించేవాణ్ణి మరణించేవాణ్ణి అనేటువంటి దేహాదులతో తాదాత్మ అధ్యాస చేత ఏదైతే భావన చేశాడో ఆ తాదాత్మ అధ్యాస నివృత్తమయ్యి ఈ శరీరం నందే అమృతుడైపోతాడు మరణ రహితుడైపోతాడు అంటే ముక్తుడైపోతాడు అని అర్థం ఇది శృతి యొక్క అర్థం ఇది శ్రౌతం ఫలం దృష్టం ఇది శృతిలో తత్వజ్ఞానానికి ఫలము చెప్పబడింది కాని ఇక్కడ శిష్యుడు అంటాడు ఇది శాస్త్రవేద్యమే గాని అనుభవ కాదు దృష్టం న ఇది చేద్యం కాదు కేవలం శాస్త్రవేద్యం ఉంటే ఉండని అని ఈ విధంగా శంక చేస్తే దృష్టమేవ ఇది మహాత్ములకు అనుభవమే ఉంది అని విద్యారాయణ గురుదేవులు చెప్తున్నారు టీకాలుకరండి ఎనభై రెండవ అంకం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి బృహదరణ యొక్క శృతి మూలంలో పూర్వార్థం తెలుసుకున్నాము ఉత్తరార్థం చెప్తున్నాడు రామకృష్ణ వారు అతమర్త అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్య ఇది అస మంత్ర ఉత్తరార్థం ఇది బృహదార్క మంత్రం యొక్క ఉత్తరార్థం ఉన్నది ఈ మంత్రం యొక్క అర్థం చెప్తున్నాడు కామయ హృదిశ్రిత అక్కడ అస్స ఉంది కదా అస్య అంటే ఇతని యొక్క ఇతని యొక్క అంటే ఎవరి యొక్క ముముక్షోహో ముముక్షు యొక్క హృదిశ్రిత హృదయగత ఏ కామనులు ఉన్నాయో అంటే కామలంటే తాదాత్మ అధ్యాస మూల ఇత్యాదయా సంతి తాదాత్మ మూలముగా అంటే మొదలు తాదాత్మ అధ్యాస ఉంటే ఆ తర్వాత ఇత్యాదులు కలుగుతాయి వాటికే కామములు అంటారు కామము అంటే తాదాత్మ మూలక తాజాత్మ అధ్యాస పూర్వక ఏ ఇత్యాదులు ఉన్నాయో వాటికే కామములు అంటారు ఆ కామములు ఏవైతే ముముక్షు హృదయంలో ఉండినవోతే సర్వే యదా ఎస్మిన్ కాలే ప్రముచ్చంతే అతని హృదయం నుండి ఎప్పుడైతే ఈ సంపూర్ణ కామనలు తాదాత్మ అధ్యాస మూలక ఇత్యాదులు ఏవైతే నివర్తింపబడతాయో తత్వజ్ఞాన అధ్యాస నివృత్తి నివర్తంతే అవి ఎప్పుడు అంటే తత్వజ్ఞానం కలిగినప్పుడు ఈ చిజ్జడ గ్రంథి తాదాత్మ అధ్యాస హృదయ గ్రంథి ఏదైతే ఉండదు అది నివర్తిస్తుంది జ్ఞానం కడిగినట్లయితే అతని హృదయంలో ఉన్నటువంటి సమస్త కామనులు నివర్తింపబడతాయి అథ అంటే తధానిమేవ అంటే ఎప్పుడైతే తన హృదయంలో ఉన్నటువంటి హృదయంలోని సమస్త కామలన్నీ కూడా జ్ఞానం చేత సంపూర్ణంగా నివర్తింపబడతాయో అత అంటే తధానీవ అదే కాలంలో అదే క్షణంలో మర్త్యహ అంటే ఈ జీవుడు మర్త్యహ అంటే ఏమిటి పూర్వం దేహ తదాత్మ అధ్యా సేన మరణశీల జ్ఞానానికి పూర్వము దేహంతో తాదాత్మ్య అధ్యాస పెట్టుకున్నటువంటి అంటే శరీరం పుడితే నేను పుట్టాను శరీరం మరణిస్తే నేను మరణిస్తాను అని ఏదైతే తాదాత్మ్య అధ్యాస పెట్టుకున్నటువంటి ఈ మరణ ధర్మవాన్ పురుషుడు జీవుడు ఉన్నాడో అతడు అమృత అమృతుడైపోతాడు అంటే అధ్యాస అభావేనా తహితో భవతి జ్ఞానం చేత అధ్యాస నివృత్తి ఇతడు మరణ ధర్మవాన్ కాను నన్ను మరణించేవాన్ని కాదు పుట్టేవాడిని కాదు అని ఇట్లా నిశ్చయం చేసుకొని అతడు అమరుడైపోతాడు అమృతుడైపోతాడు అంటే జన్మవరణ రహితుడైపోతాడు తేతు మహా అత్ర బ్రహ్మ సమస్మతే అలా హేతు చెప్పినాడు ఈ శరీరంలోనే ఇప్పుడే తత్వజ్ఞానము కలిగిన క్షణములోనే అతడు బ్రహ్మమును పొందుతాడు బ్రహ్మ రూపుడవుతాడు బ్రహ్మ వేళ భవతి అని చెప్పిన ప్రకారంగా అతడు ముక్తుడైపోతాడు ఇది అత్ర అస్మిన్నేవ దేహే అత్ర అంటే అస్మిన్నేవ దేహే ఈ దేహం ఎప్పుడు జ్ఞానం కలిగిందో అప్పుడే జ్ఞానం లబ్ధ పరం శాంతిం అచిరేనాది గచ్చతి ఆలస్యం లేదు అదే క్షణంలో ముక్తుడవుతాడు బ్రహ్మవును పొందుతాడు బ్రహ్మ రూపుడవుతాడు బ్రహ్మను పొందుతాడు అంటే అప్రాప్తం ఉన్నటువంటి బ్రహ్మమును పొందుతాడానికి తాత్పర్యం కాదు పూర్వము బ్రహ్మమే ఉండే ఇప్పుడు కూడా బ్రహ్మ రూపుణ్ణి అని తెలుసుకొని బ్రహ్మంగా మిగిలిపోయారు ఆ బ్రహ్మం ఎలాంటిది సత్యాది లక్షణం సత్తు చెత్తు ఆనందం అని శృతులు యొక్క లక్షణం చెప్పినాయో స్వరూప లక్షణము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాథ్ అని శృతులు బ్రహ్మ లక్షణం చెప్పినాయో అటువంటి బ్రహ్మస్వరూపమును పొందుతాడు సమష్ణుతి అంటే సమ్యక్ ఆప్నోతి ఇది అసహ శృత అర్థ చక్కగా బ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు ఇది బృహదారణ శృతి యొక్క అర్థము ఎనభై అంకం శృతి ప్రతిపాదితం ఫలం కామ నివృత్తి లక్షణం నా అనుభవ సిద్ధం కితు శబ్దమేవ శబ్దమేవ ఇది శంకతే శిష్యుడు శంక చేస్తున్నాడు స్వామిజీ శృతి చేత ఏదైతే ఫలం ఉన్నదో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శృతి తాత్పర్యం యర్వే ప్రముచ్చే కామాయశ హృది శ్రుతఅ అతమర్చో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్య అని ఏదైతే తత్వజ్ఞానం యొక్క ఫలం చెప్పబడిందో తత్వజ్ఞానం చేత కామ నివృత్తి కామం అంటేనే తాదాత్మ్య అధ్యాస అధ్యాస పూర్వక ఇత్యాదులకే కామం అన్నాము నివర్తింపబడి ముక్తుడవుతాడు ఈ శరీరం ఉండగానే ఈ శరీరంలోనే అతడు జీవన్ ముక్తుడవుతాడు అని చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది కేవలం శాబ్దం అంటే శాస్త్రవేద్యమే కానీ అనుభవ కాదు అనే విధంగా శిష్యుడు శంక చేస్తే ఇది ఫలం శ్రౌతం దృష్టం న ఇది చే తత్వజ్ఞానము యొక్క ఫలము శృతిలో ఏదైతే చెప్పబడిందో అది దృష్టము కాదు అంటే అనుభవ కాదు అని ఈ విధంగా శంక చేస్తే సమాధానం చెప్పినాడు గ్రంథకర్త తద్మేవా అనట్టు శ్లోకంలో ఎనభై ఐదో అంకం చూడండి సమనంతర శృతి వాక్య తాత్పర్యాలోచనయా సిద్ధ తీయిచ్చే అభిప్రాయాన్ని పరిహారతీ దృష్టమేవా ఆ శృతిలోనే తర్వాతి వాక్య శేషంలో మంత్రంలో జ్ఞాని జీవన్ముక్తుడవుతాడు అని చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది కేవల శాస్త్రవేద్యం కాదు మరేమనగా మనగా వేద్యము అని చెప్పినాడు అక్కడ సమనంతర శృతి అన్నాడు కదా తర్వాత శృతి బృహదారి ఉపనిషత్తు నాలుగు నాలుగు ఏడు మనం చెప్పుకున్నాము ఎనిమిదవ శృతిలో తేనె ధీరాహ అభియంతి బ్రహ్మ విధా స్వర్గం లోకమితి ఊర్ధం విముక్త అని నాలుగు నాలుగు ఎనిమిదిలో చెప్పింది తే ధీరాహ ఆ ధీర పురుషులు అంటే సమధమాది సాధనలు కలిగినటువంటి ఏ ధీర పురుషులైతే ముముక్షులు ఉన్నారో సాధకులు ఉన్నారో బ్రహ్మ విధ బ్రహ్మతంగా తెలుసుకున్నటువంటి వారు అపి అంతి అంటే వారు ఊర్ధం విముక్త ఊర్ధగతిని పొందుతా అంటే బ్రహ్మం చేత ఐక్యమయ్యి విముక్తులవుతారు ఇది తత్వజ్ఞానం యొక్క ఫలం చెప్పబడింది అందుకని ఇది కేవలం శాస్త్రవేద్యమే కాదు మరియు అనుభవ వేద్యం కూడా అని శ్లోకంలో దృష్టమేవ త అన్నాడు ఎనభై ఏడవ అంకం చూడండి తస్య ద్రష్టత్వ స్పష్టీకరణాయ తద్వాక్యం ఉదాహృత్య తస్య అర్థం ఆ అనుభవం ఇంకా స్పష్టం చేస్తూ తద్వాక్యం ఉదాహృత్య ఆ బృహధరణ వాక్యం ను ఉదాహరించి ఇంకా తత్వజ్ఞానం యొక్క ఫలమైనటువంటి ఏదైతే బ్రాహ్మీ స్థితి ఉన్నదో అది అనుభవ వేద్యం అని అంటూ ఇంకా స్పష్టం చేస్తూ ఉన్నాడు యథా ప్రభిధ్యంతే హృదయ గ్రంథయ స్వితి కామా గ్రంథిస్వరూపేణ వ్యాఖ్యాత వాక్య శేషత అంటే అనే వాక్యే ఈ వాక్యం చేత జీవన్ యొక్క బ్రహ్మానుభూతి యొక్క అనుభవమును స్పష్టం చేసింది శృతి మాత యథా సర్వే ప్రభిద్యంతే హృదయ గ్రంథయ స్థితి ఎప్పుడైతే ఇతని యొక్క హృదయగత సమస్త గ్రంథులు చిజ్జడ్రంథి అంటే ఈ దేహి సంఘాతం చేత సాక్షి రూప కూటస్థునికి ఏదైతే తాగాత్మ్య అధ్యాస అయిందో దానికే హృదయ గ్రంథి అంటారు చిజ్జడ గ్రంథి అంటారు అధ్యాస అంటారు భ్రాంతి అంటారు విపర్యాస అంటారు బ్రహ్మ అంటారు మరియా శబ్దాల చెప్పుకోవచ్చు అది ఎప్పుడైతే విద్యంతే సకల హృదయ గ్రంథులన్నీ కూడా భేదింపబడతాయో ఛేదింపబడతాయో నాశనం జ్ఞానం చేత అప్పుడు అతడు జీవన్ అయితే ఈ హృదయ గ్రంథి అంటే దేనికంటారు అంటే కామా గ్రంథి రూపేణ వ్యాఖ్యాత హృదయగత కామములే కోరికలే గ్రంథి ఇక్కడ హృదయ గ్రంథి తాదగ్న అధ్యాస చిజ్జడ గ్రంథి అంటే ఏదో కాదు ఈ హృదయంలో ఉన్నటువంటి కోరికలకే అంటే అధ్యాస మూలక అధ్యాస పూర్వక ఏ ఇచ్చాదులు ఉన్నాయో అదే కామం ఆ కామమునకే హృదయ గ్రంథి అన్నాడు అని ఇక్కడ శ్రుతుల్లో వ్యాఖ్యానం చేయబడింది అవి నివృత్తమైనప్పుడు జీవన్ముక్తుడు అవుతాడు ఎనభై తొమ్మిదవ అంకం అనే వాక్య శేన కామ ప్రమో గ్రంథి భేదత్వేన వ్యాఖ్యాతత్వాత్ గ్రంథి భేదస్య అనుభవ సిద్ధత్వాత నా అప్రత్యక్షత ఇది భావ కామ ప్రమోకం అంటే విడుదల కామం అంటే హృదయ గ్రంథి కామమే హృదయ గ్రంథి అని చెప్పుకున్నాం కదా ఆ హృదయ గ్రంథి అనేది విడుదల ఏదైతే ఉన్నదో అదే గ్రంథి భేదం అంటే తత్వజ్ఞానం చేత తన స్వరూపాన్ని యథాతంగా బ్రహ్మం చేత అభిన్నంగా తెలుసుకున్నట్లయితే హృదయంలో ఉన్నటువంటి సకల గ్రంథులన్నీ విచ్ఛిన్నం సకల కామాలన్నీ కూడా విచ్ఛిన్నమవుతాయి కామమే హృదయ గ్రంథి కామ ప్రముఖమే గ్రంథి భేదము భేదం అంటే విచ్ఛిన్నం చేయుట ఆ కామములన్నీ కూడా హృదయం నుండి విచ్ఛిన్నమై నాశనమైపోతాయో అంటే అహంకార చిదాత్మనోహ తాదాత్మ అధ్యాస కామం అంటే హృదయ గ్రంథి హృదయ గ్రంథి అంటే ఏంటి అహంకారానికి చేతనానికి చిదాత్మ అంటే కూటస్థ లేదా సాక్షి చైతన్యానికి ఏ తాదాత్మ అభేద అధ్యాస అయిందో అది నివృత్తి అంటేనే గ్రంథి భేదం అది మహాత్ములకు జ్ఞానులకు అనుభవసిద్ధత్వాత్ అది అనుభవ సిద్ధం ఉన్నది అందుకని నా అప్రత్యక్షత కేవలం శాస్త్రవేద్యమే అనుభవ సిద్ధం కాదని అన్నావే అది కాదు నాయన అనుభవ సిద్ధం ఉన్నది ప్రత్యక్షం ఉన్నది వాక్యశేషత అనగా వాక్యాన ఇత్యర్థ వాక్యశేషం అంటే ఈ శృతి వాక్యం చేత అని తెలుసుకోవాలి తొంభై అంకం నన్ను లోకే కామశబ్దైన ఇచ్చాభేద ఏ ఉచ్యత అతం త్రంథిత్వే వ్యాఖ్యానం ఇది ఆసంఖ్య అధ్యాస మూల స విశేషస్య కామశబ్దవాచత్వం నా ఇచ్చా మాత్రస్య ఇచ్చాహ శిష్యుడు శంక చేస్తున్నాడు స్వామిజీ కామం అంటే ఇచ్ఛ అని లోకంలో ప్రసిద్ధం ఉన్నది మీరు చెప్తున్నారు కామం అంటే హృదయ గ్రంథి అని మీరు చెప్తున్నారు చిజ్జడ గ్రంథి అని మీరు చెప్తున్నారు ఇతరు మీరు లోక విరుద్ధంగా చెప్తున్నారు కామం అంటే కోరిక ఇచ్ఛ ఇంతే అర్థం ఉన్నది కానీ హృదయ గ్రంథి అని లోకంలో వాడుగల లేదు కదా లోకంలో ఎవరికి అనుభవం లేదుగా కామం అంటే హృదయ గ్రంథి అని కామం అంటే ఇచ్చా కోరిక మీరేమో హృదయ గ్రంథి అని చెప్తున్నారు కామమునకు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు అధ్యాస మూలస్య ఏ ఇచ్చా విశేషస్య కామశబ్ద వాచ్యత్వం అధ్యాస చేత కలిగేటువంటి ఇచ్ఛాదులకే కామము అధ్యాస అంటే తన స్వరూపాన్ని తెలుసుకోక దేహాదులయో ఆత్మత్వ భ్రాంతిని పెట్టుకొని ఇచ్చ చేస్తాడు కదా ఆ అధ్యాస మూలకమైనటువంటి ఇచ్చాదులే కామములు అనబడతాయి కామ శబ్దానికి వాచ్యం కేవల ఇత్యాదులకు కామం మేము హృదయ గ్రంథి అంటలేం అధ్యాస మూలక ఇచ్చాదులకు కామం అంటున్నాం ఇప్పుడు కామానికి ఇచ్చాలకు తేడా తెలుసుకోండి కామం అంటే ఇచ్చయే కాని ఎటువంటి ఇచ్చ కేవల ఇచ్ఛ కాదు అధ్యాస మూలక ఇచ్ఛ దానికే కామం అంటారు దానికే హృదయ గ్రంథి చుజ్జడ్రంథి తాజాత్మ అధ్యాస అంటారు అందుకని కేవలం ఇచ్ఛకు మేము కామము అని చుజ్జడ్రంథి అని హృదయ గ్రంథి అని చెప్పడం లేదు అధ్యాస మూలక అంటే అధ్యాస పూర్వక ఇచ్ఛా విశేషం ఉందో అది కామము అని చెప్తున్నాం అని శ్లోకాన్ని ప్రవృత్తి చేస్తున్నాడు రెండు వందల అరవై ఒకటో శ్లోకం చదువు అండి అహంకార చిత్మానవ్వు ఏకీకృత్యా వివేకత ఇదం ఇతి ఇచ్చా కామ శబ్దిత చాలా చక్కని శ్లోకం కంఠస్థం చేసుకోవాలి అహంకార చిదాత్మనోహం ఏకీకృత అవివేకత అన్నాడు అవివేకం వల్ల అంటే ఇది అహంకారము జడమున్నది అనాత్మ దృశ్యమున్నది నేను దానికి దృక్కును ద్రష్టను చేతనమును సాక్షిను అని ఏ విధంగా అహంకార చిదాత్మలకు భేదమును గ్రహించక భేద ఆగ్రహపూర్వక తాదాత్మ అధ్యాస ఏదైతే అవివేక పూర్వకంగా పెట్టుకుంటున్నాడో అవో అదే ఇక్కడ అధ్యాస చిజడ గ్రంథి ఆ అధ్యాస చేత అవివేకం చేత ఇదే సాద్ధం ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అనేటువంటి ఏవైతే ఇచ్ఛా విశేషములు ఉన్నాయో దానికే కామం అంటారు అహంకారానికి చిదాత్మకు అవివేకం చేత తాదాత్మ అభిమానం పెట్టుకొని ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అనేటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో ఇచ్చలు ఉన్నాయో వాటికే కామము అంటాం కేవలం ఇచ్చాము కాదు కేవల ఇచ్చ ఎట్లా ఉంటుంది అహంకార చిదాత్మకు వివేకం చేసి కేవల ప్రారంభానుసారంగా భోజనాదులు ఇచ్చ చేస్తే అవి కేవల ఇచ్చరపడతాయి కానీ ఎప్పుడైతే అహంకార చిరాత్మలకు వివేకం చేయక తాదాత్మ అభిమానం పెట్టుకొని ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అనేటువంటి కోరికలు ఏవైతే అదే కామముడు అదే హృదయ గ్రంథి హృదయ గ్రంథి చిజ్జడ్రంథి అనేది ఏదో కాదు హృదయంలో అవివేకం చేత అహంకారానికి చిదాత్మకు తాజాత్మ అభిమానం పెట్టుకొని నాకు ఇది కావాలి ఇది కావాలి అనే కోరికలు ఏవైతే అదే గ్రంథి ఆ గ్రంథి భేదము వివేకం చేస్తా పోతుంది అందుకని ఇక్కడ కామం అంటే కేవలం ఇచ్చలు కావు మరేమనగా తధ్యాస పూర్వక ఇచ్చాదులు ఏవైతే ఉన్నాయో అవి కామ శబ్దానికి వాచ్్యములు అని చెప్పినాడు తొంభై రెండో అంకం నను అధ్యాస మూలస్ ఏవ కామస్ అధ్యత్వే సతీ ఇతర అభ్యుపేతవ్య సత్ ఇ సంఖ్య బాధకత్వ అభావాదు అభ్యుపేయే ఇత్యాహ అప్రవేశిష్యుడు శంకిస్తున్నాడు సర్వీ అధ్యాస మూలక ఇత్యాదులకే కామన్నాము ఆ కామములు ఎప్పుడైతే ఇతని హృదయం నుండి సంపూర్ణంగా నివర్తింపబడతాయో అప్పుడు ఇతడు ముక్తుడవుతాడు అంటే ఇవనికైతే మోక్ష కామనం ఉన్నదో వానికి కామనలను త్యాగం చేయాలి అనేటువంటి ఉంది అంటే అధ్యాసమూలక ఇత్యాది రూపమైనటువంటి కామనలు ముముక్షువుకు త్యాజ్యములు కానీ అధ్యాసమూలము కాకుండా కేవల ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవి అధ్యాసం మూలక కామన్ అదైతే ఉందో అది ముముక్షత త్యజింపదగినది కానీ కేవల ఇత్యాదులు ఏవైతే కలుగుతాయో అవైతే త్యాజ్యములు కాదు కదా గ్రాహ్యంలే కదా అంటే గ్రంథకర్త స్వీకరిస్తున్నాడు అంగీకరిస్తున్నాడు హా ఎప్పుడైతే అహంకార చిరాత్ములకు నువ్వు వివేకం చేసి తాదాత్మ్య అధ్యాస లేకుండా ప్రారంధానుసారంగా ఏవైతే ఇత్యార్దులు కలుగుతాయో అవి గ్రాహ్యం అవి త్యాజ్యములు కాదు ఎందుకంటే అధ్యాస లేదు కదా అందుకని ఇప్పుడు చెప్తున్నాడు ఎన్ని కోరికలైనా కోరవచ్చు అంటాడు చూడండి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కలిగితే కలుగుగాక ఏం బాధకం లేదు అంటాడు వాటికి ఏం బాధకం లేదు ఎన్ని కలిగినా కలగవచ్చు అధ్యాస కదా అధ్యాస లేకుండా ఎన్ని కోరినా కోరవచ్చు ఎన్ని కలిగినా కలగవచ్చు ఎన్ని కోరికలైనా కలగవచ్చు ఏం ఆపత్తి లేదు అంటాడు బాధకం అంటే ఉదాహరణకు చూడండి ఒక పురుషుడు వహిని అనుష్ణ అగ్ని చల్లగా ఉంటుంది అన్నాడు హేతు ఏమిటి ద్రవ్యత్వాత్ అది ద్రవ్యం ఉంది యథా జలవత్ జలం ద్రవ్యం ఉన్నది చల్లగా ఉందా లేదా తేజం కూడా ద్రవ్యమే కదా అందుకని తేజం కూడా చల్లగానే ఉంటుంది అని ఒక తర్కం చేసేవాడు అన్నాడు అనుకోండి అనుమాన ప్రయోగం చేశాడు దానికి బాధకం చూపెడతాడు సిద్ధాంతి ఏమనంటే ప్రత్యక్ష ప్రమాణం చేత తెలుస్తుంది ముట్టుకొని చూడు దాహరూప కార్యం లేదా అవుతుంది అందుకని అగ్ని ఉష్ణం గలది ఉంటుంది అని బాదకం చూపెట్టాడు అనుమాన ప్రయోగం చేత అగ్ని అనుష్ణం అని చూపెడితే దానికి ఆ అనుమానానికి బాదకం చూపెట్టాడు ఏది ప్రత్యక్ష ప్రమాణం ఆ ఎవడైనా అభినవేశంతోనే ఆగ్రహం చేసినట్లయితే వానికి ఊరుపత్తి అంటించి వాని చేతిలో పెట్టండి వానికి తెలుస్తుంది ఇది అనుష్ణం ఉన్నదా ఉష్ణం ఉన్నదా అని అంటే ప్రత్యక్ష ప్రమాణం ఏమైంది ఏ అనుష్ణం ఉన్నదా అనుమాన ప్రమాణానికి బాధకం అట్లా ఇక్కడ జ్ఞాని పురుషుడు తాళాత్మ అధ్యా లేనివాడయ్యి కోటి వస్తువులను ఇచ్చ చేసినా గానీ ఆపత్తి లేదు ఏం బాధకం లేదు అని చెప్తున్నాడు రెండు వందల అరవై రెండో శ్లోకం అప్రవేశ్య చిదాత్మానం పృథక్ పశ్చన్నహంకృతిం ఇచ్చం తుకోటి వస్తు అహంకారే అప్రవేశ చిదాత్మ అంటే కూటస్థ చైతన్యమును సాక్షిని అహంకారం నందు ప్రవేశించకుండా అంటే అహంకారంతో తాదాత్మ అభిమానం పెట్టుకోకుండా అంటే కృత కృత్య వేరుగా తెలుసుకొని అహంకారము దృశ్యము అనాత్మ అని నాకంటే భిన్నంగా ఉండదని దానికి నేను సాక్షిని వేరుగా ఉన్నానని దానితో తాదాత్మ అభిమానం పెట్టుకోకుండా దానికి కేవలం సాక్షి అయ్యి ఉండి కోటి వస్తువుని ఇచ్చు కోటి వస్తువులను కోరినా గాని గ్రంథి భేదత నా బాధ అతని గ్రంథి భేదం అయింది ఏది తాదాత్మ అధ్యాస అహంకారానికి చిదాత్మకు అవివేకం వల్ల ఏకీకరణం చేసి అభిమానం పెట్టుకున్నడమే అదే తాదాత్మ అధ్యాస అదే గ్రంథి చిజ్జడ గ్రంథి ఆ గ్రంథి భేదించబడింది జ్ఞానం చేత గ్రంథిభేదం అయినందువల్ల అతడి ఇప్పుడు కోటి వస్తువులను విత్సించినా గానీ నా బాధ ఏం బాధ లేదంటాడు ఇదే భావాన్ని దృష్టిలో పెట్టుకుని భగవద్గీతలో శ్రీ గీతాచార్యులు పద్దెనిమిదవ అధ్యాయంలో ఎస్సె నాహంకృతో భావో బుద్ధి లిప్యతే అత్వాన్ లోకాన్ నహంతి నీబ్యతే అన్నాడు మూడు లోకాలను చంపినా గాని ఆ జ్ఞానికి ఏం బాధ లేదు అతడు బద్ధుడు గాడు అతడు చంపిన వాడు కూడా కాదు నా హంతే నా నిబద్ధతే అతడు మూడు లోకాలను చంపినా గాని ఆ చంపినటువంటి దోషం అతనికి అంటదు పాపం అంటదు అతడు బద్ధుడు కాడు బాగుందే మూడు లోకాలను చంపేసినా ఏం పాపం అని ఆ వాక్యాన్ని తీసుకొని కొందరు అర్ధ దగ్గ కాస్తకి న్యాయ అంటే మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా ఏ భగవంతుడు చెప్పిండు మూడు లోకాన్ని చంపినా గానీ పాపం లేదు ఏం అంటది కాదు అతడు అని చెప్పిండు కాబట్టి ఇంకా తిన్నా తాగినా ఏం చేసినా అభక్ష భక్షణం అశాస్త్రీయ వ్యవహారం చేసినా గాని మనకేం పాపాలు అని విచ్చలవిడిగా కాని ఆ శ్లోకం యొక్క తాత్పర్యము ఎవరికి తెలియలేదు అక్కడే అదే శ్లోకంలో చెప్పినాడు ఒక అవచ్ఛేదకం పూర్వార్థంలో ఎస్యా అహంకృతో భావ నా యువనికి అహంకార చిదాత్మల యొక్క తాదాత్మ అధ్యాస లేదో అహంకారం లేదో వానికి చెప్పింది ఇవనికంటే వానికి కాదు తత్వం యథార్థంగా తెలుసుకున్న తర్వాత అట్లాంటి పనులు చేస్తాడా సాధనావస్థలోనే సన్మార్గాన్ని అవలంబించి శాస్త్రీయ మార్గాన్ని అవలంబించి సాధన చేసి ముక్తుడే సాధ్యావస్థలో మళ్ళీ అశాస్త్రీయ వ్యవహారం ఎలా జరుగుతుంది అతని చేత ఆ జరిగినట్లయితే వానికి జ్ఞానం కలగలేదని అర్థం రాఘోలింగం అబోధస్య చిత్త భూమిషు కుతాఢవ లత యస్యాగ్ని కోటరే నిష్కర్మ శ్రీకార శ్రీ సూర్యశ్వరాజారు అంటారు రాఘోలింగం అబోధస్య అబోధస్య లింగం రాగ అజ్ఞాని యొక్క చిహ్నం ఏమిటి అని అంటే రాగం కోరిక ఇచ్ఛ ఇది కావాలి ఇది కావాలి ఇప్పుడు విద్యారాయణ గురుదేవులు చెప్పారు ఇక ఇదే ఇదమ్మే సద్ అనేటువంటి ఏదైతే రాగం ఉన్నదో విషయాలు అది అజ్ఞానం యొక్క చిహ్నం ఎంతవరకు ఆ ఇచ్ఛ ఆ కోరిక ఆ రాగం ఉంటుందో విషయాల పట్ల వానికి అజ్ఞానం ఉన్నది వానికి జ్ఞానం కలగలేదు అన్నట్లే వాటి అటువంటి వానికి ఇక జ్ఞానం ఎలా కలుగుతుంది ఏ పచ్చని వృక్షం యొక్క త్వరలో ఆ వృక్షంలో ఛిద్రాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని ఆ ఛిద్రాల్లో అగ్ని పడింది అనుకో అప్పుడు ఆ చెట్టు పచ్చగా ఉంటుందో చెప్పండి ఎస్సే కోటరే అగ్ని ఏ వృక్షం యొక్క కోటరం నందు అంటే ఆ చెట్టు యొక్క తొర్రలో అగ్ని కనుక ఉన్నట్లయితే అది షాడ్వలత కుత పచ్చగా ఎలా ఉంటుందో చెప్పండి అంటే దగ్ధం అదే విధంగా యువని హృదయంలో కోరిక ఉంటుందో రాగం ఉంటుందో ఇచ్ఛ ఉంటుందో కామన వాడు అధపతితుడైపోతాడు అందుకని అహంకారానికి అంటే అంతఃకరణము అనండి అహంకారం అనండి మనస్సు అనండి సందర్భానుసారంగా ఇప్పుడు ఒకటిగా తెలుసుకోండి అహంకారానికి మరియు కుటస్థ చైతన్యమునకు తాదాత్మ అధ్యాస లేనివాడయి మూడు లోకాలను చంపినా గానీ ఏమి పాపం లేదన్నాడు కానీ ఆ అహంకారం ఉండకూడదు కామం హృదయ గ్రంథి అన్నాము అదే తాదాత్మ అధ్యాస ఎప్పుడైతే ఆ కామను నష్టమైపోయిందో ఇంకా వానికి మూడు లోకాలను చంపాలని కాని ఇది తినాలని కాని అది తాగాలని కాని కోరికనే ఉదయించడానికి అవకాశం లేదు వాడు మూడు లోకాలు చంపేది ఎక్కడా అందుకని హృదయం నుంచి కోరికలు మొత్తం లేకుండా అయినప్పుడే ఇప్పుడే చెప్పాడు ఎలా సర్వే ప్రముఖంతే కామాయస్ హృదయశ్రితాహ ఎప్పుడైతే తన హృదయగత సంస్థ కామలన్నీ కూడా నివర్తింపబడతాయో జ్ఞానం చేత అత మరితో భవతి అదే క్షణం లోపల ఇతడు అమృత స్వరూపాన్ని పొందుతాడు బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు బ్రాహ్మ్య స్థితిని పొందుతాడు అందువల్ల అహంకార చిదాత్ములకు తాదాత్మ అధ్యాస లేని కోటి వస్తువులను కోరినా గానీ ఏం బాధలేదంటాడు బాధకం ఏమీ అంకం చూడండి అహంకారే చిత్మానం అప్రవేశ్య అని శ్లోకంలో చెప్పినాడు కదా చిదాత్మానం పృథక్ పశ్చన్ అన్నాడు చిదాత్మనం పృథక్గా తెలుసుకొని అంటే అహంకారే చిత్మానం అప్రవేశ అహంకారం నందు చైతన్యాన్ని ప్రవేశింపజేయకుండా అంటే అహంకారంతో తాదాత్మ్య అభిమానం పెట్టుకోకుండా కోటి వస్తువులను కోరినా గానీ ఏం బాధ అన్నాడు అహంకారే చిత్మానం అప్రవేశ అంటే తాదాత్మ అధ్యాన అనంతర్భావ తాదాత్మ అధ్యాస చేత అహంకారం నందు చేతనాన్ని ప్రవేశింప అంటే తాదాత్మ అభిమానం తాదాత్మ అధ్యాస లేని కోటి వస్తువులను కోరినా గాని ఏం బాధకం లేదు అన్నాడు ఇక్కడ శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఒక టిప్పనమిచ్చాడు ఇది శ్రీ జగద్గురు శంకరాచార్య వారు వాక్యసుధ అనేటువంటి గ్రంథంలో ఎనిమిదో శ్లోకంలో చెప్తాడు దానికి దుర్దృష్ట వివేకము అంటారు అహంకారానికి చిదాత్మకు తాదాత్మ అధ్యాస లేనివాడై కోటి వస్తువులను కోరినా గాని ఏమి బాధకం లేదన్నాడు కదా ఆ విషయంలో ఇప్పుడు మనకు పండిత్ పీతాంబర్జీ వారు టిప్పణం ఇస్తున్నాడు ఆరు వందల టిప్పనం మొదలు వాక్యసుధ శ్లోకం వినండి అహంకార్య తాత్నం చిచ్చాయా దేహ సాక్షి సహజం కర్మ జం భ్రాంతి జన్ వాక్యసుధ ఎనిమిదో శ్లోకం ఆ శ్లోకం యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఇహా ఇహ రహస్య హే అనట్టు ఇక్కడ ఈ విధమైన రహస్యం ఉంది కోటి వస్తువులను కూరినా ఏం బాధకం లేదంటే ఏం స్వామిజీ జ్ఞానం కలగడం ఏంది మళ్ళీ పోటీ వస్తువులను కోరడం ఏంది ఇది జ్ఞాని లక్షణమా అజ్ఞాని లక్షణమా అని మనకు సందేహం రాకుండా చక్కగా వ్యవస్థ చేస్తున్నాడు చూడండి చాలా అద్భుతమైనటువంటి విషయము జాగ్రత్తగా వినండి చిదాభాస దేహ అవురు సాక్షికే సాక్షి ఇక్కడ మూడు చెప్పినాడు చూడండి చిదాభాసుడు ఒకడు దేహం రెండవది సాక్షి మూడవది ఈ మూడిటి చేత క్రమితే సహజ కర్మజ అవురు భ్రమజ భేదిరి అహంకారక తాదాత్మ అస తీన్ భాంతి హయే అహంకారం అంటే అంతఃకరణము లేదా సూక్ష్మ శరీరం అనుకోండి ఈ అహంకారానికి చిదాభాసునికి అహంకారానికి దేహమునకు అహంకారానికి సాక్షికి మూడు చేత అహంకారానికి ఏదైతే సంబంధం ఉండదో అది ఏ విధంగా ఉంటుంది చెప్తున్నాడు చిదాభాసునికి అహంకారానికి సహజ తాదాత్మ సంబంధం ఉంటుంది అహంకారానికి దేహమునకు కర్మజ తాదాత్మక సంబంధం ఉంటుంది అహంకారానికి సాక్షికి భ్రమజ తాదాత్మక సంబంధం ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాలి కంఠస్థం చేసుకోవాలి శ్లోకం ఒక్కొక్కటిగా చెప్తున్నాడు మొట్టమొదటిదేది అహంకారానికి చిదాభాసునికి సహజ తాదాత్మక సంబంధం ఉన్నడు కదా అది చెప్తున్నాడు చిదాభాసుకే సాతిజో అహంకారక తాదాత్మ సో సహజ అంటే స్వాభావిక తాదాత్మ అధ్యాస అహంకారానికి చిదాభాసునికి సహజ తాదాత్మ అధ్యాసం ఉన్నది అంటాడు స్వాభావిక తాదాత్మ అధ్యాసం ఉన్నది అంటాడు అయితే ఎందుకు అంటే అహంకార అవరు చిదాత్మకే సాతిహి ఉత్పత్తి అవరు నాశకే అవునైతే అహంకారము పుట్టడంతోనే చిదాభాసుడు పుడతాడు అహంకారం నాశనమ ఒకట తోడనే చిదాభాసుడు నాశనం అవుతాడు అంటే ఈ అహంకారము మరియు చిదాభాసుడు ఈ యొక్క ఉత్పత్తి వినాశము ఏక్ సాత్ అంటే ఒకేసారి అవుతాయి అహంకారం ఉత్పన్నమేందంటే ఉత్పన్నం ఒకట తోడనే చిదాభాసుడు ఉత్పన్నమవుతాడు అహంకారం నాశనం అదే క్షణంలో ఆ చిదాభాసుడు నాశనం అవుతాడు విధంగా ఒక అద్దం నందు ప్రతిబింబం ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది కదా అద్దంలో ఆకాశం యొక్క ప్రతిబింబం ఏమైనా ప్రయత్నం చేత పడిందా సహజంగా పడతది ఎందుకు అద్దము స్వచ్ఛం ఉన్నది మట్టి కార్యమే అద్దము పృథివీ కార్యమే అయినా గాని అద్దము స్వచ్ఛం ఉన్నది సత్వగుణం అధికంగా ఉంది అందులో మట్టి కంటే అందుకని ప్రతిబింబించుకునే యోగ్యత అద్దంలో ఉంది అయితే ఆ ప్రతిబింబము అద్దంలో ఎప్పుడు పడింది అద్దం ఉత్పన్నం ఒకట తోడే ప్రతిబింబం వస్తూనే ఉంటది అంతే ఇంకా తర్వాత క్షణంలో అని కూడా అనొద్దు ఉత్పత్తి అయ్యే క్షణంలోనే ప్రతిబింబం అద్దంలో వచ్చేస్తుంది ఆకాశం ప్రతిబింబం అర్థం నష్టం ఒకట ప్రతిబింబం నష్టమైపోతుంది అర్థం నష్టమైన తర్వాత క్షణంలో ఇట్లా కాదు అర్థం నష్టమైన అదే క్షణంలో ప్రతిబింబం నష్టమైపోతుంది అదే విధంగా అహంకారము ఇది పంచభూతాల యొక్క సమష్టి సత్వగుణ కార్యం కాబట్టి ఇది శుద్ధం ఉంటది ఆ శుద్ధమైన అంతఃకరణంలో చైతన్యం యొక్క ఆభాష చైతన్యం యొక్క సహజంగా పడుతుంది పదే పదే చెప్తూ ఉంటాం అంతఃకరణం అన్నప్పుడు ఆభాసుడు ఉంటే ఆభాసుడు అన్నప్పుడు అంతఃకరణం ఉంటదే అక్కడక్కడ వేదాంత గ్రంథాల్లో ఆభాసుడు అనే శబ్దం వచ్చినప్పుడు అంతఃకరణాన్ని కూడా గ్రహించాలి అంతఃకరణ శబ్దం వచ్చినప్పుడు ఆభాసుని కూడా గ్రహించాలి ఎందుకు అంతఃకరణానికి ఆభాసునికి సహజ తారాత్మక సంబంధం ఉంటుంది ఆభాసుడు అంటే ఎవడో కాదు జీవుడు చిరాభాసుడు ఈ చిదాభాసునికి అంతఃకరణానికి సహజ తారాత్మక సంబంధం ఉంటది ఎందుకంటే అహంకారం పుట్టుకతోడనే సూక్ష్మ శరీరం పుట్టుకతోడనే జీవుడు పుట్టాడు చిదాభాసుడు పుట్టాడు ఆ సూక్ష్మ శరీరం నష్టమొకట తోడనే జీవత్వం నష్టమైపోతాయి చిరాబాసం నష్టమైపోతాడు అందుకని వీటికి సహజ తాదాత్మ సంబంధం ఉంది అవరు రెండవది అహంకారానికి దేహానికి కర్మజ తాదాత్మ్య చెప్పాడు కదా అది చెప్తున్నాడు చూడండి వర్తమాన దేహకే సాతి జో అహంకారక తాదాత్మ సో కర్మజ అనగా ప్రారంధ కర్మతే జన్య తాదాత్మ అధ్యాస వర్తమాన దేహం అంటే ఇప్పుడు ఏ దేహం అయితే మనకు విద్యమానం ఉన్నదో దీనికి మరియు సూక్ష్మ శరీరమైనటువంటి అహంకారానికి ఏ తాదాత్మ్యం ఉన్నదో ఇది కర్మజ తాదాత్మ అధ్యాస అంటాడు అంటే ప్రారంభ కర్మ అంటే ఈ జీవునికి ఈ జన్మలో ఈ విధమైనటువంటి భోగములు ప్రాప్తం అని ఈశ్వరుని యొక్క సంకల్పం చేత మన యొక్క సంచిత కర్మలలో నుండి కొన్ని కర్మలు ఈ శరీరాన్ని ఆరంభించుకొని ప్రవృత్తమైనవి కాబట్టి స్థూల శరీరానికి సూక్ష్మ శరీరమైన అహంకారానికి తాదాత్మ్యింది అభేదమైంది ఎందుకంటే జన్మ యొక్క లక్షణం ఏమని చెప్పుకున్నాము స్థూల సూక్ష్మ సంయోగ జన్మ ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి ఈ స్థూల శరీరాన్ని ఆరంభించింది ప్రారంధకర్మ ఆ తర్వాత స్థూల శరీరంతో సూక్ష్మ శరీరం అంటే చిదాభాసుడు లేదా జీవుడు లేదా అహంకారము ఇందులో ప్రవేశించింది అప్పుడు జన్మైంది ఈ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం అనేటువంటి అహంకారం ప్రవేశించింది అప్పుడు జన్మ అని అంటే ఈ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి ఎటువంటి సంబంధం అంటే కర్మజ తాదాత్మ సంబంధం అంటే ఈ జీవునికి ఈ జన్మలో ఈ విధమైనటువంటి కర్మ ఫలాలు అనుభవించవలసి ఉంది అనేటువంటి ఈశ్వరుని యొక్క సంకల్పం చేత స్థూల శరీరాన్ని రచన చేసింది ప్రారంధ కర్మ ఆ ప్రారంధ కర్మ చేత పుట్టినటువంటి ఈ స్థూల శరీరానికి అహంకారానికి కర్మ వల్ల ఏర్పడిన అంటే ఆ జీవునికి అహంకార విశిష్ట చైతన్యం జీవుడు చిదాభాసుడు వానికి ఈ ఫలాలు ఇవ్వడానికి ఈ స్థూల శరీరం ఒక ఆయతనం భోగాయతనం ఏర్పడింది అప్పుడు ఈ స్థూల శరీరం ప్రవేశించి ఆ ప్రారంభం ఉన్నంత వరకు భోగాలు అనుభవించుకుంటూ ఉంటాడు ప్రారంధం ఒడిచిందే తడవు తావోదేవ చరం యావన్న విమోక్ష అత సంపద ప్రారంధం తడవు బస్ ఈ అహంకారం కూడా దాని నుండి వియోగం అవుతుంది ప్రారంభ కర్మ ఉన్నంత వరకు అహంకారానికి స్థూల శరీరానికి సంబంధం ఉంటది తాదాత్మ అధ్యాసం ఉంటది ప్రారంధ కర్మ తీరిందా ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి వియోగం అవుతుంది మరణం ఏర్పడుతుంది వర్తమాన దేహికే సాతిజో అహంకారకా తాదాత్మ సో కర్మజ అనగా ప్రారంభ కర్మతే జన్య తాదాత్మ అధ్యాసే కా అయితే జీవదవస్థ విష మై మనుష్యము ఇది సర్వజనిక అనుభవై జీవదవస్థయందు జీవించి ఉన్నంత వరకు అహం మనుష్య అహం కర్తా అహం బ్రాహ్మణహా ఇట్లా అంటాడు ఈ ప్రారంధ కర్మ రూప ఉపాధికే క్షైహువే ఎప్పుడైతే ఆ ప్రారంధ రూప ఉపాధి క్షయమైతుందో దేహికే సాతి తాదాత్మ్య క్షయతే ఈ ప్రారంధ కర్మ ఊడిసిందంటే స్థూల శరీరము నశించపోతుంది క్షయమైతుంది అప్పుడు దేహపాతికే అనంతరం దేహ విషయ్ అహం ఇత్యాది వ్యవహారం నహి దేకియ్ ఎప్పుడైతే ప్రారంభ కర్మ తీరిందో శరీరం పడిపోతే అప్పుడు అహం మనుష అంటాడా మరణించాడు అయిపోయింది ఇప్పుడు అహం అనడానికి అహం లేదాడా అహంకారం లేదాడా వియోగం అయిపోయింది ప్రారంభం తీరంగానే శరీరం పడిపోయింది సూక్ష్మ శరీరం అహంకారము అక్కడ నుంచి వియోగం అయింది అందుకని సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి కర్మజ తాదాత్మ సంబంధం ఉంటుంది అహంకారానికి దేహానికి కర్మజ తాదాత్మ సంబంధం ఉంటుంది కర్మజన్య హయ్ అని చెప్పం ఇక మూడవది సాక్షికి అహంకారానికి ఏం సంబంధం అని చెప్పుకున్నాము భ్రమజ తాదాత్మ సంబంధం అని చెప్పుకున్నాం భ్రమజ తాదాత్మ అధ్యాస చెప్పుకున్నాం కదా అది చెప్తున్నాడు అసంగ సాక్షి చేతనిక సాతేజో అహంకారక తాదాత్మ సో భ్రమజ అంటే అజ్ఞానకృత పూర్వ పూర్వ భ్రాంతీశ సిద్ధ తాదాత్మ అధ్యాస హయ అహం అసంగమైనటువంటి సాక్షి చేతనానికి మరి అహంకారానికి ఏదైతే తాదాత్మ ఉన్నదో ఇది బ్రహ్మజ తాదాత్మ సంబంధం పూర్వపూర్వ భ్రాంతి పూర్వపూర్వ అధ్యాస ఉత్తర ఉత్తరాధ్యాస కారణము ఆ అధ్యాస ఎందుకు వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చింది అందుకని అజ్ఞానం చేత కలిగినటువంటి ఏ బ్రహ్మజ తాదాత్మ సంబంధం ఉన్నదో ఇది అసంగమైనటువంటి చేతన రూప సాక్షికి మరి అహంకారానికి కలుగుతుంది కాకైతే తత్వజ్ఞానికరి భ్రాంతికి నివృత్తి ఉవే తాదాత్మిక అభావితే జ్ఞానికు సాక్షి విషయ్ ోక్తాహు సుఖీహ దుఃఖీహు ఈస అభిమాన అభావ్ యా బ్రహ్మజ్ తత్వజ్ఞానం కలిగినంత వరకు తత్వజ్ఞానం ఉదయించనంత వరకు సాక్షి మరి అహంకారంతో అభేలాధ్యాస పెట్టుకుని నేను కర్తను భోక్తను సుఖిని దుఃఖిని అంటాడు కాని ఎప్పుడైతే తత్వజ్ఞానం ఉదయిస్తదో తత్వజ్ఞానం చేత హృదయ గ్రంథి విచ్ఛిన్నమైన పిలప అప్పుడు సాక్షికి అహంకారానికి అభేద అధ్యాస ఏదైతే ఉండనో అది నష్టమైపోతే అప్పుడు నేను కర్తను భోక్తను అని ఈ విధంగా అన్నాడు మరి ఈ కర్తృత్వ భోక్తృత్వాది ఏదైతే వ్యవహారం ఉన్నదో ఇది బ్రహ్మజం ఉన్నది భ్రాంతి అజ్ఞానకృతం ఉన్నది అజ్ఞానం నష్టమైతే ఇప్పుడు ఈ కర్తృత్వ భోక్తృత్వాది భ్రాంతి లేకుండా పోతుంది కర్తృత్వ భక్తృత్వాలు సుఖ దుఃఖాలు ఎవరి ధర్మాలు అంతఃకరణ ధర్మాలు అంతఃకరణంతో అజ్ఞాన కాలంలో తాదయాత్మ అభిమానం పెట్టుకున్నాడు ఇది బ్రహ్మజ తాదాత్మిక సంబంధం ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అంక అంతఃకరణానికి అంటే అహంకారానికి సాక్షికి అభేద అధ్యాస ఏదైతే ఉండేది తెలుసుకున్నాడు నేను అంతఃకరణాన్ని కాదు అంతఃకరణ ధర్మాలు నాకు లేవు అందుకని నేను కర్తను కాదు భక్తను కాదు అనే విధంగా తెలుసుకున్నాడు కావున జ్ఞాని పురుషుడు తత్వజ్ఞానం చేత ఎప్పుడైతే భ్రాంతిని నివృత్తి చేసుకుంటాడో అప్పుడు తాదాత్మ అధ్యాస ఏదైతే ఉండలో అది అభావం అయిపోతుంది అప్పుడు అంటే కూటస్థని ఎందు నేను కర్తను భోక్తను సుఖిని దుఃఖిని అనేటువంటి భ్రాంతి ఉండదు అందుకని ఈ కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి రూపే వ్యవహారం ఇది అహంకారంలో జరుగుతుంది ఆ అహంకారంతో ఇతడు తాదాత్మ అధ్యాస పెట్టుకున్నాడు ఎందువల్ల అజ్ఞానకృత భ్రాంతి వల్ల అందుకని అహంకారానికి సాక్షికి బ్రహ్మజ తదాత్మిక సంబంధం ఉన్నది జ్ఞానం చేత ఆ బ్రహ్మ నివృత్తి కాగానే ఈ కర్తృత్వ భక్తృత్వాలు సుఖిని అనేటువంటి వ్యవహారం నివృత్తి అవుతుంది అభిమానక అభావ్ హై జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానికి సాక్షి ఎందు నేను కర్తను భక్తులు సుఖిని అనేటువంటి వ్యవహారము జరగదు అభిమానం లేకుండా అభిమానక అభావ్ హై యా బ్రహ్మజే ఎప్పుడైతే అభిమానం తొలిగిపోయిందో బ్రహ్మ తొలిగిపోయిందో అప్పుడు నేను కర్తను భోర్తను సుఖిని దుఃఖిని ఆనాడు అంటే ఇంత దానికి ఎందువల్ల అన్నాడు అంటే అహంకారంతో బ్రహ్మజ తాదాత్మ అధ్యాస పెట్టుకున్నందువల్ల అన్నాడు అందుకని అహంకారానికి సాక్షికి ఏం సంబంధము బ్రహ్మజ తాదాత్మ అధ్యాస రూప సంబంధం ఈ విధంగా మూడు ప్రకారాలుగా అహంకారానికి సంబంధం ఉంది చిరాబాసుతో సహజ తాదాత్మ అధ్యాసం ఉంది దేహంతో కర్మజ తాదాత్మ అధ్యాసం ఉంది సాక్షితో బ్రహ్మజ తాదాత్మ అధ్యాస ఉంది ఈ మూడు విధాల అధ్యాస మూడు విధాల తాదాత్మ సంబంధము అహంకారమునకు ఉంది అని ఎవరు చెప్పారు అయితే శ్రీ శంకరాచార్యోనే త్రివిధ అహంకారక తాదాత్మక యాహాయ్ అహంకారం యొక్క మూడు విధాల తాదాత్మ్యమును వాక్య సుధా గ్రంథంలో శ్రీశంకరుల వారు చెప్పారు ఇన్ని తిని విషే ఈ బ్రహ్మజ తాదాత్మ సంబంధము కర్మజ తాదాత్మ సంబంధము సహజ తాదాత్మ సంబంధముడు చెప్పుకున్నాం కదా ఈ మూడిట్లో సహజ ఆరు కర్మజ్ తో జ్ఞాని విషయ కదాచిత్ ప్రతీతి హోవే సహజ తాదాత్మ సంబంధము కర్మజ తారాత్మ సంబంధం ఏదైతే ఉందో ఇది జ్ఞానియందు కూడా కదాచిత ప్రతీతి అవుతుంది అగ వాటి చేత ఈ జ్ఞాని కోటి వస్తులనేన కోరుతాడు అని చెప్పింది భ్రమ లేదు అహంకారానికి సాక్షికి బ్రహ్మజ తారాత్మ అధ్యాసం లేదు కర్మజ తారదాత్మ అధ్యాసం ఉన్నది మరియు సహజ తారాత్మ అధ్యాసం ఉన్నది అవి ఉంటాయి శరీరం ఉన్నంత ఉంటాయి వాటి కోటి వస్తువులను కూడా ఇచ్చవచ్చు ఏం ఆపత్తి లేదు ఎందుకు బ్రహ్మజ తదాత్మ సంబంధం నివృత్తమైంది కదా అది చెప్పడానికి శ్లోకాన్ని తీసుకున్నాడు జ్ఞానికి బ్రహ్మజ తదాత్మ అధ్యాస నివృత్తమైనందులన ఇక మిగిలిన రెండు అధ్యాసాలు ఉంటాయి ఉంటే వాటితోనే ఆపత్తి సహజ తారాత్మ సంబంధము అదే అంతఃకరణం వరకు ఉంటది ఉంటది తప్పకుండా ఇక శరీరమా ప్రారంభం ఉన్నంత వరకు ఉంటది అదైతే తప్పది జీవన్ ముక్తుడుగా ఎంత అంతవరకు ఈ రెండు అధ్యాసాలు నివృత్తి కావు అవి శరీర పాత అనంతరమే పోతాయి అయినా వాటితోనే ఏం లేదు కానీ బ్రహ్మజ తదాత్మ అభ్యాసం ఉన్నంత వరకు మాత్రం బంధం ఉంటుంది అది ఇప్పుడు జ్ఞానికి లేదు కాబట్టి అది లేకుండా ఉండి కోటి వస్తువులను విచ్చజేసినా ఏం ఆపత్తి లేదు ఏం బాధకం లేదు అని యాతే జ్ఞానీకు అజ్ఞాన అవ భ్రాంతికి నివృత్తితే తీసరా బ్రహ్మజ తాదాత్మ హోవే నహి జ్ఞాని అన్నప్పుడు బ్రహ్మజ తాదాత్మ సంబంధం ఎట్లా ఉంటుంది అతడు జ్ఞాని ఎట్లా అనబడతాడు అందుకని బ్రహ్మజ తాదాత్మ అధ్యాస లేదు జ్ఞానికి యాతే అహంకారికే ధర్మం ఆభాస రూపు ఇచ్చాదికు కరి పూర్వీకీ న్యాయ జ్ఞానికే స్వరూపు అంటే సాక్షిక బాధ హోవే నహి అయితే అహంకారంలో సహజంగా ఆ అహంకారం యొక్క ధర్మాలు ఉన్నాయో ఇత్యాదులు ఉన్నాయో అవి జ్ఞానికి కలిగితే కలుగుగాక కానీ తన స్వరూపమైనటువంటి సాక్షికి ఏం బాధకం లేదు ఎందుకు అధ్యాస లేదు తాదాత్మ అధ్యాస లేదు అందువల్ల అతడు ప్రారంధానుసారంగా కోటి వస్తువులను కోరుతాడు కోరితే ఏం ఆపత్తి లేదంటే తాత్పర్యమైంది అతడు కావాలని కోరడు ప్రారంధమే అతనికి ఆ విధంగా ప్రవృత్తం చేస్తుంది ఆ ప్రారంధానుసారంగా కలిగేటువంటి కోరికలు కలిగితే కలుగుగాక కానీ అతనికి బ్రహ్మజ తారాత్మ సంబంధం లేనందువల్ల అహంకారానికి మరి చిదాత్మకు తాదాత్మ అభిమానం అతనికి మళ్ళీ పునర్జన్మ అంటూ లేదు ఏమి ఆపత్తి లేదు అని ఈ విధంగా చెప్పినాడు మిగతా విషయము రేపు తెలుసుకుందాం హరి ఓం తత్సనాభవతు సహనోన సహ వీర్యం కరవాహై తేజస్వి నావీ తమస్ మా విద్విషావహై ఓ